అలా ఉంటే అయిపోతావు అంతే యాజ్ సింపుల్ యాజ్ ఇట్ అమ్మ ఏం చెప్పింది నాకంతా సమానమైన అయినా మీరంతా నా బిడ్డలేనైనా నేనే కానీ మీ అమ్మలకు అప్పించాను పెంచుకోవడానికి ఇచ్చాను ఎవరైనా అంటారా నేనే మీ అందరినీ కన్నాను కానీ ఏం చేశానంటే మళ్ళీ మీ అమ్మలకు పెంచుకోవడానికి ఇచ్చాను అందుకని మీరు అక్కడ పెరిగారు మరి ఇప్పటిదాకా నేను మీ దగ్గరకి ఎందుకు రాలేదమ్మా నేను నీకు అమ్మ నన్నీ గుర్తు రాలేదు నాన్న నాకు తెలుసు నువ్వు నా బిడ్డవే ఇప్పుడు గుర్తు వచ్చింది వచ్చావు అని మాకు ఎప్పుడు వెళ్ళాలనిపించట్లేదేమమ్మా ఇది మీ కదా నీ పుట్టిల్లే కదా అందుకని వెళ్ళాలనిపించటం తేలిక మాటలే చూడండి మామూలు మాటలే కానీ వెనకకు తిరిగి చూస్తే చాలా అందులో లోతైన సూచన వాక్యాలు ఉంటాయి అన్నమాట నా బలి నీవు ఉండబోయన్నారు అంతే మేము ఎలా ఉన్నా అలా ఉన్నామని చెప్పబోయే రికమెండేషన్ అనమాట నాకు మా గురువు గారి దగ్గరకు తొంభై ఆరులో వెళ్ళినప్పుడు వెంకటేశ్వరరావు గారిని ఒక ఆయన ఉండేవారు ఈ పిల్లాడు ఏంటో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వచ్చిపోతున్నాడు ఈ పిల్లాడికి మనం ఏం చెప్పడం లేదు ఏం చదివించడం లేదు కనీసం ఏమి ఏ మాటా పలుకు కూడా లేదు ఆయన అడుతిరి కూర్చునేవాడు నేను ఇడి తిరిగి కూర్చునేవాడు మధ్యలో మా ఇద్దరి మధ్య వారధి వెంకటేశ్వరరావు గారు అనమాట అలా రోజు వచ్చి వెళుతుంటే ఆయన రికమెండ్ చేశారనమాట మా గురువు గారికి ఇటు తిరగకుండానే ఏంటి చెప్పేది మాలాగా ఉండమని చెప్పవయ్యా అన్నారు అయిపోయింది ఇప్పుడు చెప్పలేదా చెప్పేసారు అయిపోయింది మాలాగా ఉండవయ్యా అంటే చాలా అంతే అబ్బో మాలాగా ఉండవయ్యా అన్న విషయాన్ని నేర్చుకోవడానికి నాకు పది ఏళ్ళు పట్టి ఈ మాలాగా ఉండటం ఏమిటో తెలుసుకోవాలంటే పది ఏళ్ళు పడి మరి మౌనం కదా ఏం చెప్పరు కానీ మనం తెలుసుకోవాలి ఆ ఉండటం అంటే ఏమిటో మాలాగా ఉండటం అంటే తెలియాలి అక్కడ జాగ్రత్తగా ఇలా మహానుభావులైన వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళలో సహజ లక్షణాలుగా ఏం కనబడుతున్నాయి నిర్గుణం నిష్క్రియం నిత్యం నిర్వికల్పం చూడండి మరి మన మీద జాగ్రత్త అవస్థ యొక్క బరువు స్వప్నావస్థ యొక్క ఈ మూడు బరువులు పనిచేస్తున్నాయి మూడు బరువులు నెత్తి మీద పనిచేస్తున్నాయి బుద్ధి మీద పనిచేస్తుంది హృదయం మీద ఈ మూడు బరువులు లేవు ఎవరైతే హృదయం స్థితిలో మేల్కొన్నారో ఆధ్యాత్మిక హృదయ స్థానంలో మేల్కొన్నారో వాడెక్కడ ఉన్నాడు ఇప్పుడు సహజంగా తురియ స్థితిలో ఉన్నాడు నిర్గుణం నిష్క్రియం నిత్యం నిర్వికల్పం ఇప్పుడు వాడికి తెలివి ఉంది వారెరుగని మరుగుండదోయి సృష్టి వ్యవహార నియమాలకు సంబంధించినటువంటి తెలివితేటలన్నీ తెలిసి ఉంటాయి ఎందుకని అదంతా కళ మూడు గుణాలతో కూడినటువంటి కళ అంతకుమించి ఏముందయ్యా యాజ్ సింపుల్ యాజ్ మానవ జీవితం ఒక మాటలో కొట్టవతల పరిశారు ఏమన్నారు మూడు గుణాలతో కూడిన కళ ఏమండి నాకు ఈశ్వరుడు ఈ సుఖాన్ని ఎందుకు ఇచ్చాడండి అని ఎవరైనా అడిగారా ఈశ్వరుడు నాకి కష్టం ఎందుకు ఇచ్చాడండి అని అడుగుతాడు తప్ప ఈశ్వరుడు నాకు ఈ సుఖం ఎందుకు ఇచ్చాడండి అని అడిగాడు ఎవరైనా అడగలేదే ఎందుకని సుఖమేమో వీడి స్వార్జితం కష్టమేమో ఈశ్వరుడు ఇచ్చాడు చూడండి ఎంత అజ్ఞానమో మానవుని అజ్ఞానం అంతా నాకు ఇక్కడే కనబడిపోతుంది మానవ జీవితంలో ఎవరైనా వారి గురించి చెప్పండి అంటే ఏమిటోనండి ఈశ్వరుడికి నా మీద పగ ఎన్నో కష్టాలు ఇచ్చాడు ఈ జీవితంలో అంటే ఎన్నో కష్టాలు ఇచ్చాడు మరి మిగిలిన సుఖం అంతా అదెవరిచ్చారు అది నేనే సంపాదించుకున్నాను నేనే బోల్డ్ డబ్బులు సంపాదించానండి నేనే బోల్డ్ పనులు చేశానండి చాలా కష్టపడ్డానండి జీవితం అపడాలు చేశానండి విస్త్రాకులు చేశానండి అప్పడాలు విస్తరాకులు అమ్మి అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేశారండి భర్త కూడా లేడండి భర్త చిన్నప్పుడే పోడండి నలభై ఏళ్ళు అయిపోయిందండి పోయి పిల్లలందరినీ పెంచి పెద్ద చేయడానికి ఆవిడ అప్పడాలు విస్తరాకులు పుట్టి పెంచి పెద్ద చేసింది మా మేనత్త నా కళ్ళ ముందు చూసాను చిన్న పిల్లలు భర్త పోయాడు ఆవిడ జీవితం అంతా కష్టపడింది ఆవిడ జీవితాంతం మొత్తం అంతా నా ఒక్కడితోనే మాట్లాడేది వేదాంతం మిగిలిన వాళ్ళందరికీ ఏదో చెప్పబోయేది పాపం కానీ ఆవిడ సత్యాయిని దర్శించారు నా చిన్నప్పుడు నాకు పాతికేళ్ళు వచ్చిన నేను దర్శిస్తే నా చిన్నప్పుడే ఆవిడ సత్యాయిని దర్శించారు బాబాని దర్శిస్తే ఒక్కసారే దర్శించింది జీవితంలో ఆ ఒక్క దర్శనం ఆవిడ జీవితానికి ఆధారమైంది సద్గురు దర్శనం ఎంత విశేషమో ఆవిడ జీవితం ద్వారా నేను తెలుసుకున్నాను బాబాని చూశాను రా ఒక్కసారి అది చాలు నా జీవితానికి అండి ఆవిడ